హే కవింకరీనాపమిశ్రవస్తమం జేష్టరాజమ్ శ్రీదసాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అమార్యపర్య వందే గురుపరంపరా భద్రం కణే శృణుయామదేవాద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తుంసూ యశేమ దేవదాయ స్వస్తి నంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నస్తాక్ష్యో అరిష్టమి స్వస్తి నో బృహస్పతిర్దా ఓం శాంతి శాంతిశాంతి పరీక్ష్యోకాన్ కర్మి తా బ్రామణో నిర్వేదయాస్ తద్విజ్ఞానా సగురువాగచ్చే సమిత్ పాణి ్రహ్మనిష్టం నాస్తి కృతేన అనే నిర్వేదాన్ని సాధకుడు పొందవలను నిర్వేదమునుగా వైరాగ్యం దేని ఎందు వైరాగ్యము అంటే సాధన సాధ్య పరంపర వైరాగ్యం సాధ్యము ఉంటాయి ఏదో ధన కనక వస్తు వాహనాదులు కావాలని వాటిని సాధ్యంగా మానవుడు పెట్టుకుంటాడు వాటి కోసమేవో సాధనాలను అనుష్ఠిస్తూ ఉంటాడు కొంతమందికి సాధ్యం మీద ప్రీతి ఉంటుంది ఇంకొంతమందికి సాధనం మీద కూడా ప్రీతి ఉంటుంది సో ఈ సాధ్య సాధన పరంపర మీద అనురాగము రాగము ఉంటుంది దాని నుండి విరక్తిని పొందక తప్పదు సాధకుడు అటువంటి వైరాగ్యాన్ని సంపాదించుకోవాలి ఎందుకంటే వాడికి కావాల్సిందేమిటి అల్పములైన సాధ్యములే కావాలి అనుకుంటే వాడు వేదాంతానికి అర్హుడు కదా పూర్ణమైనటువంటి లక్ష్యము ఆత్మస్వరూపమైనటువంటి పరబ్రహ్మను పొందుట అనే లక్ష్యాన్ని మోక్షము అనే అంటే మరల ఈ జనన మరణ పడరాదు ఈ జీవితంలో కూడా ఈ సుఖ దుఃఖ నుండి మనం అతీతంగా పోవాలి అనేటువంటి లక్ష్యాన్ని మనవుడు కనుక పెట్టుకున్నట్లయితే ఆ లక్ష్యము దానికే ఆకృత అని మోక్ష మోక్షానికి అకృత అని పేరు మోక్షానికి అకృత అని ఎందుకు పేరు వచ్చిందంటే అది కర్మచేతను సాధింపబడేది కాదు కాబట్టి దానికి అకృత అని పేరు సో దాని పేరే అకృత ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎఫెక్ట్ దట్ ఈజ్ జనరేటెడ్ బై ఎఫర్ట్ మనం ఎఫర్ట్ చేసి సంపాదించేటువంటి లక్ష్యము సాధ్యము అది కాదు కనుక దానికి అకృత అని పేరు అటువంటి అకృత శబ్దవాచ్యమైన మోక్షము కృతేనా అది ఇట్ కెనాట్ బి అచీవ్డ్ బై ఎఫర్ట్ కృతేన అంటే కర్మణ నా కర్మచేత సాధ్యమయ్యేది కాదు అది ఆత్మ యొక్క స్వరూపమై ఉన్నది కాబట్టి దాన్ని ఎక్కడి నుంచి పైనుంచి ఆ వివరణ శంకర్లు ఇవ్వబోతున్నారు అది కర్మచేతను సాధ్యమయ్యేది అంటే కర్మచేతను సంపాదించదగ్గది కాదు అది ఆత్మస్వరూపమై ఉన్నది సో స్వరూపమై ఉన్న దాన్ని తెలుసుకుంటే సరిపడుతుంది జీవితంలో ప్రధానమైనవన్నీ అలాగే ఉంటాయి మనం తెలుసుకుంటే చాలు ఊరికే చేసేదే ఉండదు తెలుసుకుంటే సరిపడుతుంది ఈ మార్గము తప్పు అని తెలుసుకున్నారనుకోండి బస్ యూ హ్యావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఒకసారి తప్పు అని హానికారకమో తర్వాత ఇంక దాంట్లో వెళ్ళాడు హీ హ్యాస్ టు నో ఇట్ యాజ్ ఎ ఫ్యాక్ట్ యాజ్ వన్స్ ఓన్ ఫ్యాక్ట్ కొద్దిగా సమాచార ధోరణిలో కాకుండా తన తను ఆకళింపు చేసుకున్న సత్యము ఆ రూపంగా ఎవడైతే సత్యాన్ని తెలుసుకుంటాడో వాడు ఆ సత్యము చేతను ప్రభావితుడై తప్పనిసరిగా ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాడు ఎనీవే కాబట్టి ఇది జ్ఞానము చేతను పొందదగ్గదే కాని కర్మ చేత పొందదగ్గది కాదు అనే ఆ వైరాగ్యాన్ని పొందాల్సి ఉంటుంది నాస్తికృతృతైన ఎప్పుడైతే కర్మ కర్మసాధ్యము కాదు అనే నిర్ధారణ అయిపోయిందో కేవలము జ్ఞానైక గమ్యము అనే అంశాన్ని ఎప్పుడైతే నిర్ధారణ చేసుకున్నామో అప్పుడు ఇంకా కర్మ సాధనములను ప్రక్కన పెట్టి జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అంచేతనే తద్ విజ్ఞానార్థం కాని తెలుసుకున్న తక్కువ ఈ విజ్ఞానము అనేది దృష్టఫలం అది అది రిజల్ట్ ఇట్స్ నాట్ ఎమీడియట్ అంటే స్వర్గం ఉందనుకోండి ఏదో దర్ ఈజ్ ఏ గ్యాప్ ఇన్పిక్ ఇక్కడ నుంచి స్వర్గానికి వెళ్లాలి అంటే డిస్టెన్స్ ఇస్తే టైం ఇస్తే దేహ త్యాగం చేస్తే గానీ స్వర్గానికి వెళ్ళలేడు కదా సో బొందితో స్వర్గం అనేవి ఇవన్నీ కూడా ఉరికే ఫ్యాన్సీ తప్పని తగ్గేళ్ళు ఏవో సమ్ స్టోరీస్ విడిదే సో డోంట్ గో బై స్టోరీస్ పరీక్షలోక సో బొందితోటి స్వర్గం లేదేం లేదు బొందితో కైలాసం పరాశర మహర్షి బొందితో కైలాసానికి వెళ్లాడు బొందుతో కైలాసానికి శాస్త్రం ఏమని చెప్తోంది జ్ఞానము చేతనం పొందబడేది మోక్షము అని అలా చెప్తోంది శాస్త్రము పుణ్యము చేతనం అసూక్ష్మ శరీరము పుణ్యలోకాలకు వెళ్తుంది అని శాస్త్రం చెప్తోంది మరి ఈ పరాశర మహర్షి బొందితో కైలాసానికి వెళ్లాడు అని ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటో ఏటేమిటో స్టోరీలు చెప్తూ ఉంటారు ఆ మనం ఏదో రొమాంటిక్ గా వినేసి ఊరుకోవాలంతే శంకరాచార్యులు కైలాసానికి వెళ్లారట శంకరాచార్యులు రాసిన భాష్యాల మీద ఎవరికి శ్రద్ధ తక్కువ ఆయన కైలాసానికి వెళ్లారు కైలాసానికి వెళ్లి అక్కడి నుంచి సౌందర్యల అనే ఒక గ్రంథాన్ని పట్టుకొచ్చారు వై షుడ్ హీ బ్రింక్ ఫ్రమ్ దీ కెన్ నై కంపోజిట్ హియర్ హిమ్సెల్ఫ్ నో నో అలా అక్కడి నుంచి పట్టుకొచ్చారు పట్టుకొస్తుంటే దాంట్లో నా అరవై ఒక కొంత భాగాన్ని నందీశ్వరుడు లాగేసుకున్నాడు నందీశ్వరుడు లాగేసుకున్నాడంటే నందీశ్వరుడు ఈజ్ ఎ బుల్ దేర్ ఫోర్ అదేదో కాగితాల మీద రాసిన కాగితాలు పత్రాల మీద రాసున్న సందర్భంగా లాగేసుకున్నాడు ఆ స్టోరీ నాకు గుర్తులేదు సంసచ్ స్టోరీ ఈజ్ దేర్ సో వందతో బయలుదేరిన వంద శ్లోకాలతో బయలుదేరిన శంకరుడు నలభై శ్లోకాలతో వాపసు వచ్చారు అప్పుడు ఆయన ఏం ఆలోచించారంటే ఈ నలభై శ్లోకాలు ఉంటేలాగా వంద ఉండాలి కదా అరవై ఎమై నందీశ్వరుడు బుక్ చేశాడు అని తనే అరవై శ్లోకాలు కంపోజ్ చేశారు అది సౌందర్యహారి వంద శ్లోకాలు దిస్ ఈస్ ఎోరీ వాట్ కేన్ ద స్టోరీ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ స్టోరీ పిల్లలకి పడుకోబెట్టడానికి చెప్పేందుకు బాగానే ఉంటుంది యూ డోంట్ గో బై దట్ స్టోరీ i i i hope that you don't really go by that story ha <laughs> eh? because all the hundred or composers by shankara and ee dehaabhimananki vitirekam dehaabhimanam doshamona paapam bhashyallo rasi rasi rasi unnayenni pattukune ayy rendu godi to kailashaniki vellero malli vaapasu vacharu devo some stories so samachar this uh, it has no relevance విజ్ఞాన తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేది యు షుడ్ నో ద ట్రూత్ యాజ్ నాట్ సంబడి ఎల్స్ ఎస్ ట్రూత్ అక్కడ విజ్ఞాన శబ్దానికి విశేష జ్ఞానం జ్ఞాన విజ్ఞాన జ్ఞాన విజ్ఞాన యోగము అని ఒకటి ఉంది గీతలు జ్ఞానము అంటే ఫలానా వాళ్లు చెప్పారు అది ఆత్మాకర్త కాదని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు నేను నిమ్మ ఎక్కడో పారాగ్రాఫ్ చూశాను ఎవరో ఒక ఖాయం రాశారు ఆత్మాకర్త కాదని ఆత్మ పూర్ణమునయు మహర్షులు చెప్పుతున్నారు వారు తమ అనుభవాన్ని పెట్టి చెప్తున్నారు ఆ మాట వారి మాటను నీవు విశ్వసించడం నేర్చుకోవాలి సో వాళ్లు నిన్ను మోసం చేయాల్సిన అవసరం వాళ్ళకేమున్నది సత్యాన్నే వాళ్లు బోధిస్తున్నారు కాబట్టి తప్పకుండా సత్యమై తీరుతుంది కాబట్టి నువ్వు ఆ ఆత్మ ఆకర్త అనేటువంటి విషయాన్ని మహర్షులు చెప్పారు అని నీవు స్వీకరించవలేను అంతా సిట్ కైండ్ ఆఫ్ టీచింగ్ ఇట్ ఈస్ ఆత్మ అకర్త అనేది ఇట్ ఈస్ ద ట్రూత్ టు బి నోన్ హియర్ అండ్ నౌ బై ద స్టూడెంట్ అండ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాస్ టు బి టాట్ బై ద టీచర్ ఇప్పుడు ఈ రకంగా మాట్లాడితే మహర్షుల అనుభవం అలా ఉంది కాబట్టి అది సత్యమే అయి ఉంటుంది కాబట్టి మహర్షుల మాటను మనం పాటించాలి మనం మహర్షుల మాటను కాదనేంత మునగాళ్ళమా అని ఈ విధంగా సెంటిమెంటాలిటీ దాని చుట్టూ జత చేస్తే స్టిల్ హీ హి ఫ్యాక్ట్ కమ్స్అట్ that this gentleman has not known it. He is going by belief. He, he is not understanding that ātmā is ākarta. Ātmā yandu kartrutvamu ledu vane jñānamo. It's a great vision, and it's a fantastic freedom, and that the gentleman must be enjoying that freedom. Then only he can talk about ātmā is ākarta ne satsyāne. Āpūda kanam ātlāgate āsvobhaviru. ఇప్పుడు అలా చెప్పినట్లయితే దాన్ని జ్ఞానము అని అంటారు ఇండైరెక్ట్ నాలెడ్జ్ డైరెక్ట్ నాలెడ్జ్ అంటే పుస్తకాల్లో ఉంది శ్రీకృష్ణుడు చెప్పాడు మహాత్ములు ఇలా చెప్పారు మహాత్ములు చెప్పారు బాగానే ఉంది యూ కెన్ ఆల్వేస్ కోట్ బట్ దట్ ఈజ్ ఇండైరెక్ట్ నాలెడ్జ్ దర్ ఈస్ దర్ ఈజ్ స్టిల్ అ గ్యాప్ నేను నా నీ అభిప్రాయం నీ స్వరూపం గురించి నీ అంటే నా స్వరూపం ప్రస్తుతానికి నాకు కర్తననే అనిపిస్తోందండి ఓకే మరి శ్రీకృష్ణుడు అలా చెప్పాడు కదా శ్రీకృష్ణుడు అలా చెప్పాడు అదే కరెక్ట్ అయి ఉంటుంది కానీ ప్రస్తుతానికి మాత్రం నేను కర్తనమే అనిపిస్తుంది అని ఉందనుకోండి దాన్ని డైరెక్ట్ నాలెడ్జ్ అనరు ఇండైరెక్ట్ నాలెడ్జ్ అని జ్ఞాన విజ్ఞాన అంటే జ్ఞాన విజ్ఞాన రెండు ప్రయోగించినప్పుడు అలాంటి డిస్టింగ్షన్ ఆ రెండూ ప్రయోగించకుండా ఓ చోట ఆత్మ జ్ఞానమో ఉన్నారనుకోండి అది ఇది అనుకున్నారు ఆ సందర్భాన్ని పెట్టదు జ్ఞానా విజ్ఞాన అనే పదప్రయోగం చేసినప్పుడు మనం వీ షో ఎ డిస్టింక్షన్ సో తద్ విజ్ఞానార్థం సో మహాత్ములు ఏమంటారంటే యాజ్ లాంగ్ యాజ్ యూ యూ నో ఇట్ యాజ్ ఇండైరెక్ట్ నాలెడ్జ్ ఇలా వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు ఎలా చెప్పారు మహాత్ములు ఇలా చెప్పారు దట్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ అలాగే నేర్చుకోవాల్సి ఉంటుంది కానీ ఆ స్టెప్ లో ఆగిపోతే దాన్ని స్కాలర్షిప్ అంటారు కానీ విజ్డమ్ అంటారు ఇట్ ఈస్ కాల్ స్కాలర్షిప్ హీ నోస్ what is written in various books our field ke sambandhi various books lo emi rasi unnado tinos that what's the samachar ayin degira unnade scholarship but scholarship is not the goal it is not the goal atma kappa ne darmi tho pustakam hontu raayach but he he thinks that he has written that book he is the author of that book and he has written that book and he has copyrights of that book and he, he is proud of making that book and he is unhappy that the returns are not there on the book so all those things will be there karta hogta the topic of the book is atma is a karta so that that is called scholarship ikkada vijnanamu unnadi science scholarship so eppudu kuda scholarship is okay ఎస్పెషల్లీ అనాత్మ శాస్త్రాల దగ్గర అపరా విద్య దగ్గర స్కాలర్షిప్ సర్వీస్ ఎ గుడ్ పర్పస్ బట్ ఆత్మవిద్య దగ్గర స్కాలర్షిప్ సరిపడదు ఇప్పుడు మీకు సైకాలజీలో డిగ్రీ ఉంటే చాలదు మనస్సుని నిగ్రహం చేసుకోవటం చేతనం వాళ్ళు దట్ ఈజ్ ఇంపార్టెంట్ సైకాలజీలో డిగ్రీలో ఉండి డిగ్రీ ఉండి ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నాడు అనుకోండి వాట్ ఈస్ ది యూస్ సైకాలజీ డిగ్రీ లేకపోయినా తన మనస్సును తన వశంలో ఉంచుకోవడం చేతనైన వాడు ఉన్నాడనుకోండి హీ గెయిన్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్ ది సైకాలజీ కాబట్టి విజ్ఞానము అంటే ఏదైనా సత్యాన్ని మనం తెలుసుకుంటే అది నా సత్యము శ్రీకృష్ణుడు చెప్పాడు నో డౌట్ అబౌట్ ఇట్ శ్రీకృష్ణుడే చెప్పాడు నో డౌట్ బట్ ఐ నో ఇట్ ఐ I have a... I know it and chapa laikupayana, I have a glimpse so of it. Anena chapa galaga. Adhya koda chapa laikupayana, I make an effort in that direction. Ani chapa galaga. So saadha kuna yaka growth allow. To make an effort in visualizing that truth, in having a vision of that truth. Ajo ricce shashrut ojam purana ha. Atma ajemu puttukale niji. Now... Yes, that is what Shri Krishna says. I am trying to visualize that truth. Ani ana japa galagundale? Because as Shri Krishna said, manakya am origiri undadu. Shri Krishna said, Shri Krishna jnana madi, adi nā jnana māwale. So at a stage you should come when I should be able to tell that I was not born. Nenu pukta ledu. Ani, nenu japa galagena nukkondai, దాని విజ్ఞానము అంటారు ఆత్మకి పుట్టుకలేదని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినాడు రెండో అధ్యాయం ఆరో పన్నో పదమూడో శ్లోకంలో చెప్పినాడు వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ స్కాలర్షిప్ కాబట్టి విజ్ఞానార్థం ఎప్పుడూ కూడా స్కాలర్షిప్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వాల్యూ బట్ స్కాలర్షిప్ నే అదొక లక్ష్యంగా శాస్త్రం బోధించదు అంతిమ లక్ష్యంగా బోధించదు ఆధునిక కాలంలో స్కాలర్షిప్ హ్యాస్ బికమ్ ఏ గోల్ హ్యాస్ బికమ్ ఏ గోల్ విచ్ ఇస్ ఎ వెరీ అన్డిజైరబుల్ డెవలప్మెంట్ అంచేతనే అరవిందో అన్నారు అంటే ది వేదిక్ విషన్ ఒకప్పుడు ఇట్ వాజ్ ద ప్రాపర్టీ ఆఫ్ సియర్స్ ఆ మహర్షులు ఋషి మంత్రద్రష్టలు వాళ్ళ వాళ్ల దగ్గర ఉండేది ఆ విషన్ దే ఆర్ ది విషనరీస్ సియర్ అంటే విషనరీ సో ఆ వేదిక్ నాలెడ్జ్ వాజ్ ది ప్రాపర్టీ ఆఫ్ ది విషనరీస్ then slowly it came into the hands of priests okay vishamadis karuvai poyaru priests chethulokochindi priests aa mantralune chepestu untaru aa mantralo unnatunte visham ki valaki sambandham undi priests they are like that ippudu snanam chestunar ankondai apohishtam yobhu vasthanam urjeda datana మహేరణ యచక్షసే యోగశివతమో రసహ అని మంత్రం ఉన్నది ఈ మంత్రంలో ఆ పరమేశ్వరుణ్ణి ఆపోరూపంగా జలరూపంగా దర్శించేటువంటి గొప్ప విషన్ ఉన్నది ఆ మంత్రాన్ని దర్శించినటువంటి ఋషి తిత్తిరి మహర్షి హీజ్ ఎ విషనరీ హీ సా ఈశ్వర ఇన్ ది వాటర్స్ ఆయన హీ వెంట్ ఇన్ టు బ్యాక్గ్రౌండ్ ఈజ్ నో మోర్ అరౌండ్ ఇప్పుడు ప్రీస్ట్ హీ డజంట్ నో ఇట్స్ మీనింగ్ అండ్ పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు వీడు నిలబడిన ఎత్తిమీద నీళ్ళు చదువుకోండి అని ఆయన మంత్రం చెప్తారు వీడు నెత్తి మీద నీళ్ళు జరుపుకుని వస్తాడు హీ డజంట్ నో ది మీనింగ్ ఆఫ్ దట్ మంత్ర అండ్ హీ డజెంట్ హ్యావ్ ది విజన్ ఇన్ ఏ జనరల్ వే ఐఎమ్ టెల్లింగ్ త్రీ స్ట్రీస్ హీస్ టూ బిజీ హీ హ్యాస్ టు ఫినిష్ దిస్ మ్యాన్ అండ్ హీ హ్యాస్ టు టేక్ కేర్ ఫన్ అదర్ పర్సన్ హీస్ టూ బిజీ హీ హీ డజెంట్ హ్యావ్ టైమ్ అండ్ ఎనర్జీ ఫర్ ది విజన్ అండ్ ఆల్ దాట్ సో The mantras, originally they were in the hands of visionaries, now they came to the priests. That is the downfall. Downfall until that happened like that. Then they came into the hands of academicians. That is the final, final fallen matter. Academician. Academician and uh, he doesn't have the vision, nor he performs the karma associated with it. It is the armchair philosophy. So... మన జేన్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఇలాంటి పని చేస్తూ ఉంటారు సో ఇన్ ది ఏన్షియంట్ డేస్ ది సిజెస్ ది యూస్ టు వర్షిప్ ది ఎలిమెంట్స్ యాజ్ గాడ్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ యజుర్వేద దెర్ ఇస్ అంత్రాపుచి సపోర్ట్స్ దిస్ వ్యూ పాయింట్ అంటూ ఏదో ఎస్ఏ ఓటర్ రాసి పబ్లిష్ చేస్తుంది నేదర్ నోస్ సిగ్నిఫికెన్స్ నాడు హీ పర్ఫార్మ్స్ ఎన్ హి అసోసియేటెడ్ విత్ ఇట్ he writes essays and other things he is the academician atanni meer velli aa rushu lo prakruti shaktunu aaradhinchar kada nuve evuna aaradhistunau ante nene evu aaradhinchatledu i am not interested in all that he, he is not interested he he just judges that only we have all our academicians are like that so this is the downfall final downfall of a great vision so we we should not remain at the level of academicians or the priests we should have it as our own vision tat vidyanartham that is the goal and the goal ne nirdharana chesukodame gopala vishesham anta bande asalu adi goal ane anukuru nenu chala mandu nerugudu vedanta dudu konnadu oka young man nen adigana what is your goal ane goal emundi to acquire a scholarship in the vedanta that is the goal And the Chitra written, having acquainted with his scholarship, his love is in Porvamimamsa, in karma. In Adiyanam. You claim to be a scholar of Vedanta, but you have so much love for karma. What is this contradiction on Adiyanam? Adiyanam. Vedantam paandiccem ucchinanda matrana jnana ucchinanda ye mandai? Manjivare ala jnana ucchinanda ye inke mundi? Therefore, we have to perform karmas. Our commitment should be to karmas. That is what he says. So, he is not interested in rising above the karmas. He is interested in doing the karmas. He, he doesn't even keep that ātmā ākarta ane jñānāne tana svantanje skovalane lakṣyaṁ kūda āhen ki jīvitam lo ledhu. Ā lakṣyaṁ leda āhen ki. He doesn't have that as a, his goal. సో దిస్ వే పూజ స్వామీజీ కూడా చాలా సార్లు నాతో అన్నారు స్కాలర్షిప్ షుడ్ బికమ్ ఏ టూల్ ఫర్ విస్డమ్ అండ్ ఇఫ్ విస్డమ్ ఈజ్ నాట్ కెప్టెస్ గోల్ స్కాలర్షిప్ ఎ లోన్ ఈజ్ కెప్టెస్ గోల్ దెన్ స్కాలర్షిప్ బికమ్స్ అన్ ఆబ్స్టకిల్ ఫర్ ది విస్డమ్ ఎందుకంటే నేను స్కాలర్ అనేటువంటి అహంకారాన్ని పెంపొందించుకుంటుకు ఆ స్కాలర్షిప్ తోటి డబ్బులు సంపాదించే ఏదో లౌకికమైన జీవనాన్ని కొంత సుఖమయం చేసుకుందుకు ఉపయోగపడుతుంది తప్పిస్తే దానివల్ల ఆత్మజ్ఞానము ఒకప్పుడు ఆ స్కాలర్షిప్పు మేము వేదాంత విద్వాంసులము అనేటువంటి అహంకారంతో ఉన్నట్లయితే ఆ వేదాంత స్కాలర్షిప్ ఏదైతే పాండిత్యం కలదో అది ఏ జ్ఞానానికి ఆటంకముగును సో దిస్ కైండ్ ఆఫ్ చాలా సూక్ష్మములైన ఇబ్బందులు ఉన్నాయి దీంట్లో అందుకోసం నేను కొంచెం విస్తారంగా చెప్పాను తద్ విజ్ఞాన అర్థం సో మన గోల్ ఏమంటే భగవద్గీతలో ఐటా ఆఫ్ విజమ్ ప్రిసెప్ట్ ఎన్ ఐయోటా ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ బెటర్ దెన్ ఏ టర్న్ ఆఫ్ ప్రిసెప్ట్ అని ఏదో ఎక్కడో సో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక్క వాక్యాన్ని స్వాధీనం చేసుకోగలిగిన స్వంతం చేసుకోగలిగిన It's a great growth for the person. That inner growth, that is the vijjana. An inner growth kosaun, manan kurši cheyal gani, scholarship kosaun, vedanta hono saraun. Vedo metha ganita shastran lono, labbate moro shastran lono, jyotish shastran lono, scholarship punte parol edu. That will be useful. Because adi atma ki samandhi inci indi kada aparavidya kanaka, kane paravidya dekir ko cheped ki, you should not convert it as a scholarship. అంచేతనే సాధువులు సంత సాధు సంతులు మహాత్ములు వాళ్ళు యూనివర్సిటీల్లోనూ వాటిల్లోనూ విద్యార్థులకి పాఠాలు విజప్తో కూర్చోరు వీ డోంట్ డూ ఆల్ దాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ క్లెయిమ్ ఐ కెన్ ట్రై టు గెట్ నైన్ ఇన్విటేషన్ ఫ్రమ్ ఉస్మానా యూనివర్సిటీ ఫిలాసఫీ డిపార్ట్మెంట్ అండ్ దెన్ ఐ కెన్ అడ్రస్ దా ఐ నెవర్ లుక్ ఫార్వర్డ్ టు దాట్ ఇప్పుడైనా అవసరమైతే వీ మే డూ దాట్ వీ మే ఎండ్ అఫ్ డూయింగ్ ఇట్ అకేషన్ Uh, but uh, that is not a, is a, that is not a goal that is not considered uh, desirable endukante it is pure scholarship oriented uh, approach antu vijnanam ledha gnanam daggira agipothundi so tad vijnanaartham guru me vaadhikchet guru ane shabdamo gru nigarane ane dhatu nunchi vachindi so nigaranam ante ajnana vinashamu తొలగి తొలసి నశింపజేవిట అజ్ఞానాన్ని నశింపజేసేవాడు గురువు సమాజంలో గురుశబ్దం విషయంలో కూడా చాలా తప్పుడు అభిప్రాయాలున్నాయి సరైన అభిప్రాయాన్ని కలిగి ఉండాలి గురుశబ్దం విషయంలో ఒకసారి పూజ స్వామీజీ దీన్ని నేను వారు వ్యాఖ్యానిస్తుంటే నేను విన్నాను మనం ఏం చేస్తామంటే ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకి ఎవరినైనా పలకరించాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి పరిచితుడు కాకపోతే గురు అని పలకరిస్తారు సో కన్నా బస్సులో కండక్టర్ అయ్యే గురు అని అలాగే ప్రయత్నం ఉంటారు సో అలాగా వినియో అలాగా దాన్ని ప్రయోగించటం అంత సబబు కాదు తర్వాత లోకంలో చాలా మంది కర్మ మార్గానికి కట్టుబడి ఉంటారు కర్మఠులై ఉంటారు కర్మ చేయడం తప్పు కాదు కర్మకి పరిమి కర్మకే దోషం ఉందనే అభిప్రాయం సో కర్మ మార్గానికి మాత్రమే ఆసక్తిలో ఉన్నటువంటి వ్యక్తులు పురోహితుణ్ణి గురువుగా భావన చేస్తారు మా గురువు గారు అని అంటారు గురువు పిలుస్తారు గురువుగారు పుష్కరాలకు వెళ్ళాలా మరి ఎప్పుడో డేట్ చేయబడి అంటారు పుష్కరాల రేవులో గురువుగారు ఏం చేస్తారు గురువు గారు పాఠం జ్ఞానోపదేశం చేయాలి వీళ్ళు తెలుసుకోవాలి పుష్కరాల రేవులో జ్ఞానం ఏమి ఉపదేశిస్తారు వీళ్ళేం తెలుసుకుంటారు అంటే అదేంటంటే గురువు గారంటే జ్ఞానం జ్ఞానంగా అదేం కాదు గురువు గారంటే కర్మ చేయించేవారు గురువు గారు దట్ ఐడియా ఈస్ నాట్ కరెక్ట్ కర్మ చేయించేవారికి పురోహితుడు అని పేరు పురహా హితం కరోతాయి మీ హితాన్ని మీకంటే అతనే ముందు ఆలోచిస్తాడు మీకు కర్మ చేయించి మీకు హితాన్ని చేకూరుస్తాడు కనుక ఆయనకి పురోహితుడు అని పేరు కాబట్టి ఆయనకి పురోహితుడని కొంచెం స్వామీజీ చాలా మంచి మాట ఒకటి చెప్పారు ఆయన ఏమన్నారంటే మీరు ఏదైనా ఒక మంత్రదీక్ష తీసుకోవాలని అనుకున్నారనుకోండి వాళ్ళు మహాత్ములు ఊరిలో ఒక మహాత్ములు వస్తారు ఆయన గొప్ప గణపతి ఉపాసకుట్ట అని సమాచారం తెలిసిన వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాయా నా గణపతి మంత్రాన్ని మీరు బోధిస్తారంటే ఆయన మంత్రోపదేశం చేస్తారు మీరు మంత్రం తెచ్చుకొచ్చి మీరేమో జపం అది చేసుకుంటారు కూడా గురువు అన్నానికి వీర్లేదన్నారు స్ట్రిక్ట్లీ స్పీకింగ్ హీజ్ ఆల్సో నాట్ గురువు ఎందుకంటే ఆయన మీ అజ్ఞానాన్ని ఏం పోగొట్టాడు మీకు మంత్రం ఇచ్చాడు ఆ మంత్రం ద్వారా మీరు నిష్కామంగా చేస్తే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది సకామంగా చేస్తే కామను సిద్ధిస్తుంది పుణ్యం వస్తుంది అజ్ఞాన అజ్ఞాన నివారణ అనేది ఎక్కడుంది పరావిద్యలోనే పడింది అది కూడా కాబట్టి అక్కడ కూడా గురువు అనొద్దు మరి ఏమనాలి ఉపదేష్ట అనమన్నారు మంత్రోపదేష్ట ఉపదేష్ట అనే ఉంది ఉపదేష్ట అనే పదం ఉంది కాబట్టి ఆయనకి ఉపదేష్ట పేరు పెట్టాలి ఎందుకు అలాగే ఎందుకంటే మీరు గురు శబ్దాన్ని రాంగ్ ప్లేస్ లో వాడేశారనుకోండి రైట్ గురువు దగ్గరకు వచ్చే ఛాన్సే ఉండదు బికాజ్ యూ ఎశ్యూన్ దూ ఆల్రెడీ హ్యావ్ ఎ గురు సో గురువు అంటే గురు నిగరనే నిగరణమునగా నాశనము చేయుట ఏమిటి అజ్ఞానమును నశింప కాబట్టి అయితే గురువుకి డెఫినేషన్ ఏమిటి ఉపాధ్యాయుడు గురువు కాదు మళ్ళా ఏదో ఫిజిక్స్ కెమిస్ట్రీ బోధించిన వాడు ఉపాధ్యాయుడు వెనబడతాడు ఆచార్యానికి ఇంకో పదం ఉన్నది వీళ్ళు మామూలుగా ఎకడమీషియన్స్ కొన్ని నేమ్స్ ఆచార్య అంటే ప్రొఫెసర్గా ఆచార్య అని పేరు పెట్టుకున్నారు ఏదో సంథింగ్ దే హ్యావ్ ఎ డిఫరెన్స్ సిస్టమ్ ఆచార్య అంటే ఆచార్యే స్థాపతి ఇది ఆచార్య ఒక సదాచారంలో మిమ్మల్ని నిలబెట్టి వాడికి ఆచార్యుడు అని పేరు సో ఆచార్య శబ్దం కూడా సందర్భాన్ని బట్టి ఇక్కడ వాడినా ఇక్కడ గురు శబ్దాన్ని ప్రధానంగా వాడారు అయితే గురు శబ్దానికి నిర్వచనమేమి డెఫినేషన్ ఏమిటి అంటే బికాజ్ ఆల్ది రిలేటివ్ రిలేటెడ్ వర్డ్స్ అన్నింటినీ మనం డిఫైన్ చేసుకొచ్చాం కనుక గురువు అనే శబ్దానికి కూడా డెఫినేషన్ ఉంది ఏమిటంటే అది మహావాక్యమును ఉపదేశించువాడు గురువు దానికి డెఫినేషన్ అది మీకు ఈశ్వరుని యొక్క మహిమను బోధిస్తే గురువు పురాణ వక్త అవుతాడు ప్రవచనకారుడు అవుతాడు కానీ గురువు అనే పదం కావాలి అంటే మహావాక్యాన్ని ఉపదేశించాలి మహావాక్యము అంటే జీవునకు ఈశ్వరునకు అభేదాన్ని బోధించే వాక్యానికి మహావాక్యము అని పేరు గ్రేట్ స్టేట్మెంట్ మహావాక్యం ఇంకేదా నేను వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేశాను సో జీవేశ్వరుల యొక్క అభేదాన్ని బోధించాలి జీవేశ్వరులు భిన్నంగా ఉన్నట్లు భాషిస్తూ అందరికీ అనుభవంలో ఉన్న విషయం ఆ అనుభవము అజ్ఞానమూలకము అని నిరూపించి వస్తుస్థితిలో జీవునుకు ఈశ్వరుకు భేదము లేదు రెండు తత్వాలు లేవు జీవుడో తత్వం ఈశ్వరుడు ఇంకో తత్వం అనే భేదం లేదు ఉన్నది ఒకే తత్వం అది ఏ పరబ్రహ్మ అని తత్వమసి అహం బ్రహ్మాస్మి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇలాంటి వైదికములైన ఉపనిషత్తులలోని మహావాక్యాలున్నాయి గీతలో మహావాక్యం అహమాత్మా గుడాకేశ సర్వ భూతాశయ స్థిత క్షేత్రజ్ఞంచాపి మాన్విద్య సర్వక్షేత్రు భారత సో ఇవి ఇలాగంటవి ఇంకో కొన్ని ఉన్నాయి ఇవి భగవద్గీతలోని మహావాక్యాలు దర్ట్ దట్ ఆర్ట్ దవ్ ఆర్ దవ్ ఆర్ట్ దట్ దట్ అని ఇంగ్లీష్లో మహావాక్యాలు ఇవి సో మహావాక్యం ఇంత పెద్దదే ఉండదు పసరంత ఉంటుంది మహావాక్యం కానీ దాని యొక్క దానిలో ఇమిడి ఉన్న జ్ఞానము చాలా గంభీరమైనది మానవుణ్ణి జీవన్ముక్తుణ్ణి చేసేటువంటి జ్ఞానము కాబట్టి ఎవరైతే జీవస్వరూపాన్ని ఈశ్వరస్వరూపాన్ని నిరూపించి జగత్స్వరూపాన్ని కూడా నిరూపించి జీవేశ్వరుల యొక్క అభేదాన్ని ప్రతిపాదిస్తారవో ఆ సత్యాన్ని ఎవరైతే మనస్సుకి ఆకట్టుకునే విధంగా బోధిస్తూ ఉంటారో వారికి గురు శబ్దవాచ్యం గురువు అనే శబ్దం చేత ప్రయోగించబడము ఇది శాస్త్రం సో గురుమేవా అభిగచ్చేది కాబట్టి మీరు ఒక గురువుని ఆశ్రయించాల్సి ఉంటుంది మీరు వెళ్ళి ఓ పెద్ద మండలాధీశ్వరుణ్ణి ఆశ్రయించారనుకోండి మండలాధిపతి మండ మండలేశ్వర్ అంటారు మండలేశ్వర్ ఆశ్రయించారనుకోండి హీ మే హెల్ప్ యూ ఇన్ క్వైట్ ఎ ఆఫ్ మేస్ బట్ హీ కెనాట్ టీచ్ యూ ది మహావాక్య మహామండలేశ్వర్ మండలేశ్వర్ మహామండలేశ్వర్ ఇది కొంత నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ కరస్పాండింగ్ లాంగ్వేజ్ వాడాలంటే పీఠాధిపతి అని వాడాల్సి ఉంటుంది సో మీరు పీఠాధిపతిని ఆశ్రయించారనుకోండి దే డోంట్ టీచ్ ఎనీథింగ్ టు ఎనీబడీ ఎవరు కామకోటి పెద్దవారు టీచ్ చేసి జగద్గురు బోధలు అని పాపం అలా బోధిస్తూ ఉండేవారు మహావాక్యాన్ని అంత దృఢంగా బోధించకపోయినా మొత్తానికి మహాత్ సమాజానికి ఉపయోగపడి మానవుని యొక్క ఆ అంతఃకరణ యొక్క ఉన్నతికి కావాల్సిన విషయాలని వారు చక్కగా బోధిస్తూ ఉండేవారు ఉపాసనని ఆత్మస్వరూపాన్ని కూడా బోధిస్తూ ఉండేవారు ఇప్పుడు ఎవరు బోధిస్తున్నారు దే స్టాప్ దట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ వేరియస్ రీజన్స్ ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ హిజ్ ఓన్ వే దే డోంట్ టీచ్ దట్ దే హ్యావ్ ఏ ఫిక్స్డ్ ఒపీనియన్ దట్ ఆల్ దిస్ పబ్లిక్ డజన్ డిజర్వ్ దట్ టీచింగ్ ముందు అసలు అలా ఫిక్స్ చేసి కూర్చున్నారు నిజంగా నేను ఒకసారి క్వశ్చన్ చేశాను ఇప్పుడు చూడండి మనిషి కామనను చేస్తూ ఉంటాడు కోరికను కలిగి ఉంటాడు ఓ కోరిక తర్వాత ఇంకో కోరిక దాని తర్వాత ఇంకో కోరికలు అలా కోరికల్ని కలిగి ఉంటాడు కోరికల్ని ఈశ్వరుని ఉపాసన చేసి కోరికల్ని తీర్చుకోవడంలో ఇది బాగుంది ఇదే జీవిత లక్ష్యము అన్నట్టుగా ఉంటాడు అటువంటి వ్యక్తికి ఆయన కోరికలు కలిగి ఉండడం తప్పుడా కామయేష క్రోధ ఈ కామనా క్రోధము ఇవి దోషాలయా వీటిని పక్కకు పెట్టుకోని ప్రయత్నం చెయ్యి అని బోధించడానికి వారికి ఏం అర్హత కావాలి వాడు అజ్ఞానం అయి ఉండడమే అర్హత ఇంకేమో అర్హత కావాలి దిస్ మచ్ టీచింగ్ చేయటానికి ఏమర్హత కావాలి వీళ్ళకి వేదాంతానికి అర్హత ఉంది అర్హత లేదు అని నువ్వు అంతనే కలిపి కట్టకట్టి జడ్జి చేసుకుంటూ కూర్చోపోతే ఈ మాట శ్రీకృష్ణుడు అన్నమాట అశోచ్యా నన్ను అదే ఆ సందర్భంలో ఏంటి చోట నువ్వు దుఃఖిస్తున్నావు తగినంత హేతువు లేదు నీ దుఃఖం అజ్ఞానం వల్ల వచ్చిందే గాని అదేమీ హేతుబద్ధమైన దుఃఖం కాదు కాబట్టి నీ స్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే దుఃఖానికి తావు ఉండదు అని చెప్పడానికి ఎదరివాడికి ఏమర్హత కావాలి వాట్ క్రైటీరియా యూ టాలెంట్ యూ థ్రో దీస్ వర్డ్స్ బంగారం లాంటి వాక్యాలు ఈ థ్రో అపాన్ ది పబ్లిక్ సంబడీ విల్ పిక్ ఇట్ అప్ అండ్ వాడు కృతార్థుడవుతాడు దానివల్ల మనకేం వచ్చిందండి ఏం రావాలండి ఒకళ్ళ మనస్సుకు ఆనందం కలిగితే ఇంక ఎంతకంటే కావాల్సిందే ఉంది వీఆర్ రే ఫుల్ఫిల్డ్ దట్ రే వై డోంట్ దే డూ ఇట్ దే స్టాప్డ్ ఇట్ ఉడితే ఏదో గంట రెండు గంటలు పూజ తీర్థ ప్రసాదాలు పంచిపెట్టడం పంపించేయటం జనం కూడా వేరాల్సిన సాటిస్ఫైడ్ విత్ ఇట్ బికాస్ ఎవర్ నెవర్ ఎక్స్పోజ్డ్ ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ ఈ పర్సనల్లీ ఐ ఫెల్ట్ ఇట్ దీంతో ఏమవుతుంది నేను న్యూయార్క్ లేకపోతే మనం ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళామనుకోండి దే టాక్ ఆఫ్ వేదాంత ఆరునాళ్ళు ఎమర్శన్ననో లేకపోతే కార్లైన్లోనో పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర చదువుకుని ట్రాన్స్లేషన్స్ చదువుకుని వేదాంతం గురించి మాట్లాడుతూ ఉంటారు మనం ఇండియాకు వస్తే వీళ్ళు ఇక్కడ వేదాంతం గురించి మాట్లాడి వారు ఎవడూ చుట్టుపక్కల హూ ఈజ్ టీచింగ్ ఆంధ్రప్రదేశంలో నాకు ఒక సుందరచేతర గారు ఏదో పది మందిని మైదానంలో కూర్చోబెట్టి ఏదో ఆత్మస్వరూపం గురించి ఆ సందర్భానికి తగ్గట్టుగా ఓ నాలుగు వేదాంతం మాటలు చెప్పిన ఆయన ఆయన కనపడ్డారు ఒకప్పుడు సుఖ బ్రహ్మాశ్రమాధిపతి ఆయన విద్యాప్రకాశానంద గిరిగారు గీతామకరంద కర్త వారు బోధిస్తూ ఉండేవారు వారు కూర్చోబెట్టి భగవద్గీత శ్లోకాలు చదివి ఏవేవో చిన్న చిన్న యానక్ డోట్స్ చెప్తా ఆత్మస్వరూపం ఇంటిది అని బోధిస్తూ ఉండేవారు చాలా అరుదుగా కనపడతారు మహాత్మ వాళ్లు చేసినటువంటి సర్వీసు సమాజానికి వ్యక్తులకి వాళ్ళు చేసిన సర్వీసు అత్యద్భుతమైనటువంటి సర్వేశం కర్మదే ఉందండి కర్మ పుష్కరాల్లో స్నానం చేయాలనే సత్యం మీరు లోకానికి బోధించాలండి యూ నీడ్ నాట్ టీచ్ ఇట్ ఈవెన్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఇనఫ్ టు టీచ్ దాట్ యూ నోట్ నీడ్ ఎ మహాత్మా టు దాట్ పుష్కరాల్లో స్నానం చేయమని ఎవళ్ళు ఎవళ్ళకి బోధించాలండి అందరూ వెళ్ళి స్నానం చేసి వస్తారు ఎందుకంటే ప్రతి మానవుడు కూడా ఆ అన్సీన్ పవర్ నా ఈశ్వరుణ్ణి గుర్తించి దాన్ని ఆరాధించుకునేందుకు తనకు చేతనైన ప్రయత్నం తాను చేస్తాడు వాళ్ళకి ఏమిటండి బోధించేది ఒకళ్ళని యజ్ఞం చేయమని మీరు బోధించాలా దేవాలయానికి వెళ్లి పూజేయమని మీరు బోధించాలా మీరు బోధించకపోతే వాళ్ళు బోనాల పండుగ చేసుకుంటారు అది కూడా వర్షిప్పే దే హ్యావ్ దెరోన్ మెథడ్ ఆఫ్ వర్షిపింగ్ ది లాడ్ ఎవ్రీ ప్రేయర్ ఈజ్ వ్యాలిడ్ ఎవ్రీ మెథడ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ వ్యాలిడ్ యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈజ్ నో ఇంజురీ అసోసియేటెడ్ విత్ ఇట్ కాబట్టి కర్మ గురించి మీరు పెద్ద బోధించేది ఏముంది కర్మ చేసుకోమని కర్మ చేసుకున్నామనే ఉత్సాహం కలవాడు ఆ కర్మ చేయించేవాడినే ఉన్నవ పురోహితుని పట్టుకుని చేసుకుంటాడు కర్మల్ని చేయండి కర్మల్ని చేయండి కర్మల్ని చేయండి వాట్ కైండ్ ఆఫ్ బోధ ఇట్ ఈజ్ యూ డి టీచ్ ఇట్ నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో హృదయంలో కామనలను నింపుకోకు స్టార్ట్ క్వశ్చనింగ్ ఎవరి డీజే డోంట్ బికమ్ ఏ విక్టిమ్ ఆఫ్ యాంగర్ ఈ మాటల్ని బోధిస్తే ఎవరికైనా ఉపయోగపడతాయి కాబట్టి గురుమేవాధికచ్చేత మీకు ఆత్మస్తత్వాన్ని ఉపదేశించి వాడిని ఆశ్రయించాలి కానీ మహామండలేశ్వర్ని ఆశ్రయిస్తే వాట్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్ ఔట్ ఆఫ్ ఇట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెయిన్ మచ్ అవుట్ ఆఫ్ ఇట్ ఏదో ఉంటుంది ఎత్కించిత్ ఫలం ప్రతిదానికే ఉంటుంది సో ఈ స్వరూపాన్ని బోధించినటువంటి ఆచార్యుల యొక్క పరంపర పెద్దల పెద్ద ఆచార్యుల పరంపర ఏమైనా చెప్పాల్సి వచ్చినట్లయితే ఆ పరంపరలో మీకు సమాజంలో ప్రఖ్యాతులైన వ్యక్తులు ఎవళ్ళు ఉండరు వ్యాసుడు వ్యాసుడు బ్రహ్మసూత్రకర్త కదా వ్యాసుడి దగ్గర మొదలుపెట్టండి శంకరాచార్యులు తర్వాత పేరు చెప్పండి ఎవళ్ళు బోధించారు సమాజానికి బోధించారు ఎవరు బోధించారు వివేకానంద పేరు చెప్పాల్సి ఉంటుంది మధ్యలో ఇంక మిగతా పేరులో ఏమీ చెప్పడానికి వీలు లేదు ఏ ఏం పేరు చెప్తారని యూ సజెస్ట్ నేను శంకరుడికి వివేకానందుకి మధ్యలో సమాజానికి మీరు ఆత్మనిష్టను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఉద్ధరింపబడతారు అని చెప్పినటువంటి వారిని ఒకరిన పేరు చెప్పండి మధ్యలో భగవాన్ రమణ మహర్షి ఆ తర్వాతి కాలంగా నిసర్గదత్త మహారాజ్ బాంబేలో ఇలాగా ఆ పరంపర ఉన్నది తర్వాత స్వామి చిన్మయానంద మహారాజ్ స్వామి దయానంద మహారాజ్ స్వామి శివానంద మహారాజ్ ఇలాగా ఒక పరంపర ఉంది ఈ పరంపరలో మీరు అనుకుంటున్నటువంటి పెద్ద పెద్దవాళ్ళ వాళ్ళు లేరు అంటే శివానందజీ దయానందజీ వాళ్ళు పెద్దవాళ్ళు ఒక రకంగా పెద్దవాళ్ళు వాళ్ళు కానీ మండలేశ్వరులు పీఠాధిపతులు కాదు వాళ్ళు ఇట్స్ ఓకే డజన్ మ్యాటర్ ఆత్మస్వరూపాన్ని బోధించి కూడా పీఠాధిపతి అయి తీరాలని హిమం ఏం లేదు ఎవరు బోధిస్తే వాళ్ళే సమాజానికి మార్గదర్శనం చేస్తారు కాబట్టి పీపుల్ దే హ్యావ్ టు రికగ్నైజ్ రికగ్నైజ్ అంటే నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ ది టీచర్ దే హ్యావ్ టు దే హ్యావ్ టు నో వాట్ దే వాంట్ దట్ దే షుడ్ నో సో కాబట్టిసారి తానా వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగారు తానాయ్యనో తానా అంటే ఏదో అమెరికన్ అసోసియేషన్ తర్వాత తెలుగు పీపుల్ ఏదో తానాలో పెద్ద పెద్ద ప్రముఖులందరూ వస్తూ మీరు కూడా ఎప్పుడైనా దయచేస్తారా అని అడిగారు నన్ను అంటే నేనన్నాను వాట్ ఫర్ అని అడిగి వాట్ ఫర్ దేనికోసం పర్పస్ ఏదైనా ఉండాలి కదా అదేమిటి తానా స్టేజ్ మీద ఉన్నట్లయితే అది ఒక శోభని ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ పోని మేము రమ్మంటాం మీరు వస్తారా ఎందుకు వాట్ ఫర్ దే డోంట్ నో వాట్ ఫర్ హే డోంట్ నో వాట్ ఫర్ దే నీడ్ మీ దై షుడ్ ఐ గో సో వాళ్ళకి ఆత్మజ్ఞానం కావాలా దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ దే హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ వాళ్ళు కల్చర్ అంటారు కల్చర్ అంటే అర్థం సినిమాలు అని అర్థం కల్చరల్ ప్రోగ్రామ్ అంటే అర్థం ఏంటంటే సినిమా రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి అని అర్థం సినిమా హీరోయిన్నో హీరోయో వస్తారు దర్శకులు వస్తారు లేకపోతే ఘంటసాల గారు పాడిన పాడతారు ఏదో ఇలాంటివేవో చేస్తాం దట్ ఈస్ కాల్డ్ కల్చరల్ సో ఎనీవే పీపుల్ షుడ్ నో వాట్ దే వాంట్ అండర్ ఇఫ్ యూ నో దట్ యూ హ్యావ్ టు గెయిన్ ఆత్మ జ్ఞానం దెన్ యూ హ్యావ్ టు చూజ్ ది కరెక్ట్ పర్సన్ సర్ తద్ జ్ఞానార్థం గురుమేవ అభిగచ్చేత్ ఏవాక్యం సాధారణం ఏవా అనేది అది మొత్తం వాక్యంలో ప్రతిపదానికే అన్వయిస్తున్నది సో గురుమేవ గురువునే ఆశ్రయించవలను గురుము అభిగచ్చేదేవా గురువును ఆశ్రయించి తీరవలసినదే అని ఆ వెర్బుకేవా పెట్టచ్చు సో విజ్ఞానార్థమేవ గురుమభిగచ్చేత్ ఆత్మస్వరూపమును తెలుసుకుంది కొరకు మాత్రమే గురువు దగ్గరకు వెళ్ళవలేను ఇతర ప్రయోజనాలను అపేక్షించరాదు అని ఆ ఏవకారాన్ని మొత్తం వాక్యంలో సర్వత్రా కూడా దాని జోడించి చెప్తారు ఆ విధంగా వెళ్ళవలెను గురువు ఎలా ఉండాలి అది కూడా వచ్చేసింది చాలా సమగ్రమైన మంత్రం భాష్యం చూద్దాం పరీక్ష ప్రత్యక్షానుమానాగమై సర్వత యాథాత్మ్యేనా అవధార్య అది పరీక్ష్య అన్నదానికి అర్థం ఇది అక్కడ సర్వత అంటే అన్ని విధములుగా ఈ అన్ని విధములుగా ఎక్కడి నుంచి వచ్చిందంటే పరి అనుంది కదా పరి ఈక్ష్య ఈక్షధాతువు ఈక్షాతువుకి స్పష్టముగా తెలుసుకొనుట అనర్థం ఈక్ష తాడు చూసి పాం అనుకుంటే దాన్ని ఈక్ష తాడు చూసి ఇది తాడు అని ఆ తాడు యొక్క స్వరూప స్వభావాలని కూడా తెలుసుకోవాలి స్వరూప స్వభావాలంటే ఏమిటి తాడు ఉందనుకోండి తాడు స్వరూప స్వభావం ఏమిటి ఇప్పుడు ఆభరణం ఉందనుకోండి నెక్లెస్ అంటే మెడలో ధరించే ఆభరణము దాన్ని స్వభావము అంటారు అది బంగారముతో చేసినది అది స్వరూపం స్వరూపం వేరు స్వభావం వేరు స్వభావం నామరూపాలకి పరిమితమై ఉంటుంది స్వరూపం వస్తువు యొక్క యథార్థ తత్వాన్ని బోధిస్తుంది కాబట్టి ఈ క్ష అంటే స్వరూప స్వభావములను రెండింటినీ కూడా స్పష్టంగా తెలుసుకుట అదే అన్నారు యాథాత్మ్యేన అవధార్య యథా ఆత్మ ఆత్మ అంటే వస్తువు ఎలా ఉందో అల్లాగా ఖచ్చితంగా తెలుసుకోవాలి దాన్ని సర్వత అంటే అన్ని విధములుగా దీనికి ప్రమాణం తెలుసుకోవాలంటే మరి ప్రమాణం ఉండాలి జ్ఞాన సాధనం ఏమిటి జ్ఞాన సాధనము నిన్న మనం చేశాను ప్రత్యక్ష అనుమాన ఆగమై ప్రత్యక్ష ప్రమాణం కంటితో చూసి తెలుసుకోవాల్సింది కంటితోటి చూసి తెలుసుకోవాలి కళ్ళు మూసుకుని నేనేమో ఉపాసన చేసి తెలుసుకుంటాను అనకూడదు కంటితో చూసి తెలుసుకునే దానికి ఉపాసన ఎందుకు సో ఇప్పుడు కాశీ వెళ్ళాలనుకోండి నేను మంత్రశాస్త్రం అధ్యయనం చేసి మంత్రాలని ఉపాసన చేసి ఆకాశగమన శక్తిని సంపాదించి కాశీ వెళ్తాను ఎందుకు వైఆల్ దట్ హీ నీ నాట్ డూ ఆల్ దట్ మన సికింద్రాబాద్ కాశీ ఎక్స్ప్రెస్ ఉందో టికెట్ కొనుక్కున్న కూర్చుంటే వెళ్ళొచ్చు ఎనర్జీ మిగిలితే ఎనర్జీని మరో వాడుకోవచ్చు కాబట్టి ఎనివే ది పాయింట్ ఈజ్ ప్రత్యక్ష అనుమాన ఆగమ కొంతమంది ఏమంటారంటే మీరు ఈ ప్రత్యక్షాలు అనుమానాలు మాకొద్దు కేవలము ఆగమే అని అంటారు వీళ్ళు కొంచెం కట్టర్ ఆర్థడాక్స్ పీపుల్ అలా మాట్లాడతారు మేటర్ అండ్ ఎనర్జీ రెండింటికీ అభేదాన్ని మనకి సైన్స్ చెప్తోంది మనమేమో సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి అసత్యాన్ని గ్రహించటంలో ఈ ఈ అవగాహన బాగా తోడ్పడుతుంది అని నేనేదో నాలుగు మాటలు చెప్పబోయాను చోట వెంటనే అధ్యక్షుడే ఉన్నారంటే నేను ఇంకా ఉపన్యాసం చెప్తుండగానే అధ్యక్షులే ఉన్నారంటే ఇది వేదాంత సభ ఇక్కడ నువ్వు సైన్స్ ఏం చెప్పొద్దు అని చెప్పాను అంటే నేను చెప్పాను నేను సైన్స్ చెప్పట్లేదు నేను వేదాంతమే చెప్తున్నాను అని చెప్పాను నేను సైన్స్ చెప్తున్నాను అనే వేదాంతమే చెప్తున్నాను ఆయన టీచింగ్ వేదాంతం ఉంది తర్వాత ఇంకో మాట కూడా చెప్పాను నేను వేదాంతమే బోధిస్తాను దట్ ఈస్ ది దట్ ఈజ్ ఓ ది ఓన్లీ థింగ్ ఐ డూ కాబట్టి యూ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ అని చెప్పాను సో ది పాయింట్ ఈజ్ అలాగంటే హాస్టిలిటీ ఉండకూడదు జ్ఞానము ఎక్కడున్నా ఏ రూపంగా ఉన్నా పవిత్రమైనదే ప్రత్యక్ష అనుమాన శంకరులు ఎప్పుడూ అటువంటి హాస్టిలిటీ అని చూపించరు ఆయన అనేక సందర్భాల్లో నహిశృతి శతం అప్ప ఘటం అని ఇలాగంటి వాక్యాలు ఎన్నో వేదం చెప్పింది కదా అని కొండను పట ఘటాన్ని పట్టుకుని పటం అంటే ఎక్కడ కుదురుతుంది లేదు వేదంలో చెప్పారు వేదం చెప్తే మాత్రం అలా యాక్సెప్ట్ చేస్తాం ఒక ఒక వేదం కాదు వంద వేదాలు చెప్పినా ఘటం ఘటమే అవుతుంది కానీ పట్టణంలో అవుతుంది అని అంటారు ఓ సందర్భంలో అంటే అభిప్రాయం ఏంటంటే వేదం చెప్పి ఏరియా వేరు ప్రత్యక్ష ప్రమాణం యొక్క ఏరియా వేరు ఈచ్ ప్రమాణ ఈచ్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ గ్లోరియస్ ఇన్ ఇట్స్ ఫీల్డ్ అనుమాన బుద్ధిశక్తిని వినియోగించి ఆలోచించాలి యుక్తిని వినియోగించి ఆలోచించుకోకపోతే దట్ కైండ్ ఆఫ్ ఇంక్వైరీ ఆ అంతర్వీక్షణం అనేది చేతకాకపోయిన ఇంట్రాస్పెక్షన్ అండ్ ఇంక్వైరీ చేతకాకపోయినా ఆ పని చేయకుండగా ఎంతసేపు సూపర్ఫిషియల్గా బతికిస్తూ ఉంటే అది బుద్ధిమంతుల లక్షణం కాదు చాలా ప్రతి అంశాన్ని కూడా లోతుగా పరిశీలించటము ముఖ్యంగా జీవితానికి సంబంధించిన అంశాలని లోతుగా పరిశీలించటము అనేది అలవాటు చేసుకోవాలి అంతేగాని చాలా సూపర్ఫిషియల్గా వెరీ రియాక్టివ్గా రియాక్టివ్ అంటే బాహ్య పరిస్థితులను బట్టి ప్రతిక్రియలని ప్రకటించుకుంటూ పోతాడు హీ డజంట్ హ్యావ్ ఎ స్టెబిలిటీ ఆఫ్ హిజోన్ అలా ఉండకూడదు అది వివేకవంతుల లక్షణం కాదు కాబట్టి యుక్తిని కూడా వినియోగించుకోవాలి ఆగమై అఫ్ కోర్స్ ఆత్మ బ్రహ్మ ఆత్మ పూర్ణము అనే సంగతి వేదం చెప్తే తెలుస్తుంది లేకపోతే తెలియదు ఇప్పుడు సపోజ్ యూఆర్ లెఫ్ట్ అలోన్ శాస్త్రము వేదవాక్యము మీ దరిదాపులకి రాకుండగా యూఆర్ ఎంటైర్లీ లెఫ్ట్ అలోన్ దెన్ యూ విల్ టేక్ యువర్ సెల్ఫ్ టు బి సోన్ సో ఫలానా వ్యక్తిని నేను ఫలానా కులం వాడిని కర్తను భోక్తను పుణ్యాత్ముడిని పాపాత్ముణ్ణి అల్పుడను పరిచ్ఛిన్నుడను ఫలానాప్పుడు పుట్టాను ఎప్పుడో చచ్చిపోతాను అని ఈ ఐడియాస్ తోటే బతికేస్తాడు మనిషి ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ ఐడియాస్ ఈజ్ ఫాల్స్ ఎవ్రీ వన్ ఆఫ్ దేటెంట్లీ ఫాల్స్ ఏమి నిర్మోహమాటంగా ఫాల్స్ కానీ ఆ ఫాల్స్ అనే సంగతి శాస్త్రం వచ్చి వెన్ను తట్టి చెప్పే వరకు తెలీదు ఎందుకంటే తెలుసుకునే వాడే వీడు ప్రమాత వీడు తనకంటే భిన్నమైన వాటి గురించి తెలుసుకోగలుగుతాడు కానీ తన గురించి తాను అంచనా వేసుకోలేడు అంచేత తన గురించి తాను చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అంచనా వేసుకుని తప్పుడు అంచనా వేసుకుని కూర్చొని అయినా నువ్వు దృశ్యాన్ని బట్టి ద్రష్టని అంచనా వేసుకున్నవరా తప్పది అలా అంచనా వేయడం మానేసేయి అని ఆ శాస్త్రం వచ్చి బోధించాలి కబడ్ అనుమానా ఆరు